మీరు మకాం ఇస్తే తప్పనిసరిగా అన్నం కూడా ఇవ్వాల్సి ఉంది మకాం ఉందనుకోండి ఉండమంటారా అంటే ఉండండి వరగంట పోయిన తర్వాత కొన్ని మంచి నీళ్ళు ఇస్తారా అని నేను అడుగుతాడు వాడు అడిగి స్థితి మనం రానివ్వకూడదు మనమే మంచి నీళ్ళు ఇవ్వాలి అంటే మేము మకామే ఇస్తాం మంచి నీళ్ళు ఇవ్వము అని అనకూడదు ఎందుకంటే మంచినీళ్ళు ఇవ్వకపోతే ఆ మకాం ఏం చేసుకుంటాడని సో మంచి నీళ్ళు ఇస్తారు ఒక గంట పోయిన తర్వాత అమ్మగారు ఒకప్పు కాఫీ తయారు చేయండి అంటాడు అమలుగా వైదికులు మా వంటి సాధువులు మొహమాట పట్టే ఉపయోగం ఉండదు అని అడుగుతారు తప్పేం కాదు సో అప్పుడు లేదంటే మీరు మకా అడిగారు మకా ఇచ్చం కాఫీలు టీలు భోజనాలు లేవండి అని చెప్పకూడదు ఆ ఇచ్చేదితో సమృద్ధిగా కూడా ఇవ్వాలి మనం అధికంగా అన్నాన్ని సంపాదించుకోవాలి పైగా ఇవ్వడం ఎలా ఇవ్వాలో తెలిసిన అభ్యాగతాయ అన్నార్థినే ఇంటికి అన్నాన్ని కోరేటువంటి వ్యక్తికి ఏమని అయ్యా భోజనం సిద్ధంగా ఉంది మడి కట్టుకోండి అరాధి అన్నం అరాధ్యస్మా అన్నం అస్మై అంటే ఈయనకు ఈయన కొరకు అన్నం అరాధి అన్నము సిద్ధముగా ఉండే నా చిన్నతనంలో గ్రామం గన్నారం అని ఒక గ్రామం ఉండేది ఆ గన్నారంలో డొక్కా సీతమ్మ గారిని ఒక ఆవిడ ఉండేవాడు ఆవిడికి జాజ్య చక్రవర్తి బిరుదాన్ని ఇచ్చారు ఇప్పట్లో పద్మశ్రీ ఎలాంటి బిరుదాలు ఇస్తారు చూడండి అలాంటి బిరుదా అని ఒకదాన్ని ఆయనకి ఇచ్చారు ఏదో అన్నపూర్ణ అనేదో బిరుదం ఆవిడ ప్రిన్సిపుల్ ఏమిటంటే ఇంటికి ఎవడొచ్చినా వాడు ఏ కులం ఏ జాతి ఇంకా ఆ పెట్టుకోకుండా ఎవళ్ళు వచ్చినా అన్నము సిద్ధముగానున్నది అరాధ్యస్మై అన్నం అస్మై వీని కొరకు మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు వీని అన్నం అరాధి ఆహారము సంసిద్ధముగానున్నది అని అనీ ఒక్క సీతమ్మ గారిని ఇప్పటికీ పేరు తెలుసును చాలామంది ఎరుగుతారు ఆవిడ పేరు ఒక్క జార్జి చక్రవర్తి దాకా వెళ్ళింది జార్జి చక్రవర్తి ఇండియా ఎప్పుడు రాడు వైస్రాయో వస్తారు కానీ ఆయనకి చెప్పారు ఎవడో ఇలాడు ఒక్క సీతమ్మ గొప్ప అన్నదాత అలాంటి అన్నదానం మీరు బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం మీద ఎక్కడా లేదు ఆవిడ ఒక్కతే అన్నదాత రవి అస్తమించని సామ్రాజ్యంలో అని ఆయనకి తెలిసింది తెలిసి ఆయనేమో ఒక పథకాన్ని ఒక బహుమానాన్ని కొంత ధనాన్ని ఆవిడకి భమించాడు ఆ తహసీల్దార్ ఎవడో వచ్చి ఇచ్చి వెళ్ళాడు సో ఆ విధంగా అరాధ్యస్మై అన్నం అని ఆ ఉపాసకులు ఇంటికి వచ్చి అలాగే ఊరికే రోజు వందల మందికి భోజనం పెట్టమని అర్థం కాదు అలాగే వాళ్ళు వస్తారండి పురాణం వచ్చేవారేమో ఇప్పుడు ఎవరు రారు అలాగా మన ఇంటికి అతిథి వస్తే మటుకు అన్నం సిద్ధం అని అనాలి సిద్ధంగా లేకపోయినా అన్నం సిద్ధంగా ఉందండి మీరు కాళ్ళు కడుక్కొని మీరేమో మొహమది కడుక్కొని స్నానం చేయాల్సి ఉంటే చేసేసి మీరు సంధ్య మార్చుకుంటూ ఉండండి మేమేమో అన్నం సిద్ధంగా ఉంది మీకు అని అనేసి వెంటనే వెళ్ళిపోయి పోయి వెలిగించేసి లేకపోతే ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తే అన్నం సిద్ధమైంది ఒకరో నారో తయారు చేసేస్తే వాళ్ళు భోజనం మజ్జిగ ఇప్పుడు పెరుగు రెడీగా ఉంటుంది భోజనం చేస్తారు విశ్వస్తారు అలా ఉండాలి అరాధ్యస్మా అన్నం ఇది ఆచక్షతే ఆ మాటే మనం నోటంపట ఉండాలి అలా పలకాలి కానీ ఆ ఇంక ఎవరు వండుతారండి ఇంత ఆలస్యం అయిన తర్వాత మా ఇంట్లో కూర లేదండి బియ్యమే ఉందండి కానీ కూరలు మేము ఎప్పటికప్పుడు తాజాగా తెచ్చుకుంటాం కానీ అలాగే తెచ్చిపెచ్చుకోము అని అయితే పాలు లేవండి పెరుగు లేదండి అలా మాట్లాడకూడదు అన్నం అస్థితి అంటే దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి ఆ సిస్టమ్ని మనం నిర్మాణం చేసుకుని ఉండాలి అది సమస్య అంతేగాని ఎన్న నాస్తి ప్రత్యాఖ్యానం కురువంతి అన్నం లేదు అని నాస్తి అన్నం లేదండి బియ్యం ఉంది అన్నం ఉంది కానీ దాంట్లో కూర లేదండి అలాగే నాస్తి అనేటువంటి పదాన్ని ప్రయోగించి తిరస్కారమును చేయరు అన్నం సిద్ధంగా ఉందనే చెప్తారు తస్మాచ్చేతో బహన్నం ప్రాప్నుయా ఇది పూర్వేణ సంబంధ అంచతనే పైన బొహ్ఫన్నం ప్రాప్నుయాత్ మనం అధికంగా అన్నాన్ని సంపాదించి పెట్టుకోవాలని దానికి ఈ వాక్యంతో సంబంధం ఎలాగంటే ఎవళ్ళొచ్చినా కూడా అరాధ్యస్మయి అన్నం అని చెప్పే స్థితిలో మనం ఉండాలి అనే ఒక ఉత్సాహంతో ఆ కారణంగా ఆ స్థితిలో ఉండాలంటే మరి బహువుగా పెట్టుకుని ఉండాలి కదా రెఫ్రిజిరేటర్ ఏదో పెట్టుకుని దాంట్లో సమృద్ధిగా ఉండాలి ఖాళీగా ఉంచకూడదు సో అలా ఉంచుకుంటే ఇలా చెప్పచ్చు కాబట్టి ఆ వ్యవస్థ మనం చేసుకోవాలి అని వెనక్కి అన్వయం దానికి అప్పచ అన్నదానస్యమాహాత్మ్యం ఎందుకని ఇలా వచ్చిన వాళ్ళందరికీ వండి వడ్డిస్తుంటే మాకేం ఉరిగింది అని అనకూడదు అన్నదానానికి చాలా మహిమ ఉన్నది ఏమిటి ఆ మహిమంటే ఏ తద్వై ముఖతో రాద్ధం ముఖతో అన్నగుం రాధ్యతే महिमेवटो भाष्यत्म प्रयचती अन्न तथा तत्काल प्रत्युपनमेंहदेव अनेता ये विधा अतर आधा अन्नम दूर ఏ కాలంలో అన్నాన్ని ఇస్తారో ఆ కాలంలో మీకు అన్నము దొరుకుతుంది యథాయత్కాలం అన్నం ప్రయచ్చతి తథా తత్కాలం అన్నం ప్రాప్నోతి ప్రత్యుపనమతే అంటే అన్నం వీడికి లభిస్తుంది వీడు అన్నాన్ని పొందుతాడు వీడు ఎలా ఇస్తే అలా పొందుతాడు ఎప్పుడు ఇస్తే అప్పుడు పొందుతాడు ఎప్పుడు ఇవ్వడం అంటే ఏమిటి ఎలా ఇవ్వడం అంటే ఏమిటి అంటే ఏ తద్వై ముఖతోనకం రాద్ధం ముఖత ముఖత ఇస్తే ముఖతో స్మ అన్నగుం రాధ్యతే అస్మై వీనికి ముఖత అన్నము లభిస్తుంది మధ్యత ఇస్తే మధ్యత అంతత ఇస్తే అంతత అది వివరిస్తారు కథమిది తదే తదాహా అదేమిటండి యథాయత్కాలం తథా తత్కాలం అన్నారు ఏ విధంగా ఏ కాలంలో ఇస్తే ఆ విధంగా ఆ కాలంలో లభిస్తుంది ఏమిటి ఆ విధమేమిటి ఆ కాలం ఏమిటి కొంచెం చెప్పండి అంటే చెప్తున్నారు ఏత్యే ప్రథమే వయసి ముఖ్యయా వృత్త పూజాపురస్సరం అభ్యాగతా అన్నాం సంసిద్ధం ప్రయచ్చతీతి వాక్యశేష అది ఏతద్వై ముఖతో నగుం రాద్ధం ఏతత్ అన్నం రాద్ధం ఈ అన్నము రాద్ధం అంటే సిద్ధం సంసిద్ధం సిద్ధముగానున్నది అని పలికి ఇస్తాడు ఎలా ఇస్తాడు ముఖత ప్రయచ్చతి ప్రయచ్చతే మాట లేదు అక్కడ రాద్ధం సంసిద్ధం అని అంటాడు అని ఇస్తాడు కూడాను ఆ ఇస్తాడు అనే మాట మనం తెచ్చుకోవాలి ప్రయచ్చతి ఇది వాక్యశేష ఇట్ ఈజ్ అండర్స్టూడ్ యు హెవ్ టు ఇంపోర్ట్ దట్ వర్డ్ ఓకే సిద్ధముగా ఉన్నది అని అని అన్నాన్ని ఇస్తాడు ఎలా ఇస్తాడు ముఖతహ ముఖతహ అనే పదం యథాయత్కాలం అని రెండు అర్థాలు దాంట్లో ముఖత అంటే ముఖ్యయా వృత్యా ముఖ్య వృత్తి వృత్తి అంటే వ్యాపారం ముఖ్య వ్యాపారంతో ఇస్తాడు ముఖ్య చేష్ట ఏమిటంటే ముఖ్య చేష్ట ఏమిటంటే పూజా పురస్కరం వాళ్ళని మర్యాదగా రండి కూర్చోండి అని కాళ్ళు కొడుకుందుకు నీళ్ళిచ్చి ఆసనాన్ని చూపించి ప్రేమపూర్వకంగా పలుకుతో రెండు పలుకులు పలుకుతో ఇంకొంచెం తీసుకుంటారా అంటే ఉరికే వాడు తినదానికంటే ఎక్కువ ఒడ్డించేయమనే అభిభిప్రాయం కాదు ప్రేమగా ఎంత అవసరమో అంతే ఇవ్వాలి కానీ ప్రేమపూర్వకంగా ఏదో వచ్చే వేళకి ఇంకెప్పుడు మనం ఇక్కడికి రాకూడదు అని అనిపించుకునేట్లా ఇవ్వకూడదు ఆ మొహం ఉడుచుకునే బాడీ లాంగ్వేజ్ అంటారు ఆ బాడీ లాంగ్వేజ్ చూసినట్లయితే ఇంక మళ్ళీ ఎప్పుడు భోజనం చేయించుక ఇలాంటి అనుభవం నాకు తెలుస్తుంది మీకేం తెలుస్తుంది ఆ అనుభవం ఎందుకంటే నేను ఒక పూట ఒక ఇంట్లో భోజనం చేశానంటే మళ్ళీ ఆ ఇంట్లో భోజనం చేయడానికి మినిమం వన్ వీక్ పడుతుంది మినిమం మ్యాక్సిమమ్ వన్ మంత్ పట్టచ్చు వన్ ఇయర్ పట్టవచ్చు నేను అమెరికాలో ఒక భోజనానికి వెళ్ళాను ఓ అభిక్షకు వెళ్ళాను ఆ యజమాన్ తీసుకెళ్ళాడు యజమాన్ పత్నికి ఈ సాధువు ఈ భోజనాలు ఏమిటిది ఈ న్యూ అనే పాపం ఆవిడకి అంత శ్రద్ధ తక్కువ హవ్ ఐ నో ఇట్ అంటే బాడీ లాంగ్వేజ్ని బట్టి ఐ నో ఇట్ వన్స్ ఐ నో ఇట్ ఐ డో నాట్ గో ఏ ఎందుకంటే వాళ్ళకి ఎందుకు కష్టం కలిగించాలి సో ఈ రకంగా అలా ఉండకూడదు బాడీ లాంగ్వేజ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ లాంగ్వేజ్ ఎదరువాడు అమాయకుడు అని మనం అనుకోకూడదు అందరికీ తెలుసు ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది దాన్ని కొంచెం ప్రేమగా మనం భోజనం పెడితే వస్తారన్నమాట అది సంగతి అది ముఖ్యయా అంటే ముఖ్య వృత్తి పూజా పురస్కరం అభ్యాగతాయ అన్నార్థనే ఇంటికి అభ్యాగతాయ వస్తాడు అన్నార్థి వచ్చాయా నేను వస్తున్నాను అని మనకి ఇంటిమేషన్ ఇచ్చి వస్తాడు అభ్యాగతిలో అంటే అన్నాన్ని కోరుతాడు వాడు చెప్పక్కర్లేదు మాకు అన్నం కావాలని భోజనం టైంని వస్తే వాళ్ళు చెప్పాలా నోరు విడిచి అడగాల అక్కర్లేదు వాళ్ళకి ముఖ్య వృత్తితోటి అంటే పూజా పురస్సరంగా ఇవ్వాలి ఎప్పుడు ముఖ్య వయస్సు మీరు యువనంలో ఉండగా ఇవ్వాలి కొత్తగా పెళ్లి చేసుకున్నాను నేను నా భార్య ఎవరు ఇంటికి రావడానికి వీల్లేదు అలాగే పెట్టకూడదు మా ఆవిడికి ఇంకా వంట నేర్చుకోలేదు మేము ఇద్దరం ఏదో కలిసి ఓ చిన్న గిన్నెలో ఓ తమిడు మియ్యం ఉడకేసుకు తింటూ ఉంటే మళ్ళీ మధ్యలో మీరు అందరూ ఈ వేద పండుతులు అందరూ వచ్చేస్తే అలా గిన్నెలు కూడా లేవండి మా ఇంట్లోనూ అలాగ అరవకూడదు ముఖ్య వయస్సు అంటే యవ్వనంలో ఉండగా జీవితాన్ని మూడు భాగాలు చేశారు ఇక్కడ ఆ ప్రథమ భాగంలో ప్రథమ వయస్సులో ఉండగా మనం మేము యంగ్ పీపుల్ వండి ఒళ్ళు వడ్డించడం మా వల్ల కాదు అని అనుకోకూడదు ప్రథమ వయస్సులో ఉండగా అన్నాన్ని ఇవ్వాలి ముఖ్య వృత్తితో ఇవ్వాలి విసుకోకుండా ప్రేమతో ఇవ్వాలి అలా ఇస్తే అది యథాయత్కాలం తథా తత్కాలం అదే అంటారు అలా ఇచ్చారనుకోండి ఇప్పుడు ఏమవుతుంది ముఖతో స్మా అన్నగుం రాజ్యతే తిం ఫలం సార్ ఇత్యతే సో యవ్వనంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ప్రేమగా అన్నదానం చేస్తే వాడికి ఏమిటి లాభం ఏం ఫలం వస్తుంది అంటే చెప్తున్నారు ఏమిటి ఫలం అంటే मुखतः पूर्वे वयसी मुख्य वृत्तिया अस्म अन्नदाया अन्न राध्यते यहापतिषतेध मुख्यवृत्ति वीडा अन्नवाणी अन्नय अन्न राध्यते अन्न लभिस्त ముఖ్య వృత్తితోటే లభిస్తుంది వీళ్ళు ఎప్పుడైనా ఇంకో చోటకి వెళ్తే వాళ్ళు ఎంతో ప్రేమతో అన్నాన్ని ఇస్తారు మళ్ళీ వాడింటికే మీరు వెళ్ళక్కర్లేదు మనం భోజనం పెడతామో మళ్ళీ వాడే మనకి వడ్డించాలంటే అలాగే ఉండదు ఈశ్వరుడు అలా వ్యవస్థ చేస్తా మనం ఒకళ్ళకి భోజనం పెడతాము మనకి ఇంకొకళ్ళు ఎవరు భోజనం పెడతాం మనకు ఆ భోజనం వాళ్ళు పెట్టారు అంటే ఇక్కడ మనం ఈ పుణ్యం చేసుకున్నాం కాబట్టి అక్కడ మనకు ఆ వచ్చింది అలాగే దాని కనెక్షన్ అంతేగాని ఒకప్పుడు వాళ్ళ ఇంటికే మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ అదే ఈక్వల్ రెస్పెక్ట్ కూడా ఇస్తారు దట్ ఆల్సో హ్యాపన్స్ బట్ నీడ్ నాట్ బి ది సేమ్ పర్సన్స్ సో ఆ యవ్వనంలో ఉన్నప్పుడు అన్నదానం చేసినట్లయితే ఆ యవ్వనంలో ఉండగా ఈ జన్మలో కానీ మరో కూడా అవ్వచ్చు సో వాళ్ళకి చక్కగా అన్నం లభిస్తుంది ముఖ్యవృత్తి పూజా పురస్సరంగా అన్నదానం చేస్తే పూజా పురస్సరంగానే మళ్ళీ అన్నం లభిస్తుంది తర్వాత మధ్యతో అన్నగుం రాధ్యతే అది ఇంకా మధ్య వయస్సులో వచ్చేసాడు భాష్యం ఏం మధ్యత మధ్యమే వయసీ అది మధ్య వయస్సులో ఉన్నాడు అప్పుడు ఎవళ్ళైనా వస్తారు అప్పుడు మళ్ళీ అన్నాన్ని ఇవ్వడం ఇస్తే వీడి మధ్య వయస్సులో ఉండగా వీడికి అన్నం లభిస్తుంది తర్వాత అది వయస్సుకి సంబంధించి ఇంకో అర్థం ఏంటంటే ఏదో కొద్ది ఉపచారమే అంటే ప్రేమ అంత మరీ ప్రేమపూర్వకంగా కాదు ఆ రెండు దయచేయండి భోజనం చదవం అనుకుంటున్నారా ఎస్ ఓకే దయచేయండి మీరు మడికట్టుకోండి అని ఏవో తక్కువ మాటలు మాట్లాడి మామూలుగా మీకు కావాల్సింది మీరు వడ్డించేసుకోండి హెల్ప్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి హెల్ప్ యువర్ సెల్ఫ్ అని గిన్నె ఎదురకుండా పెడితే హీ విల్ హెల్ప్ హిమ్ సెల్ఫ్ గిన్నె దూరంగా పెట్టి హెల్ప్ యువర్ సెల్ఫ్ అంటే మీరు చోట భోజనానికి వెళ్తే స్వామికి హెల్ప్ యువర్ సెల్ఫ్ అన్నారు ఓకే నేను అన్నం అక్కడుంది ఊరెక్కడు పులుసు ఎక్కడుంది ఇక్కడ పెట్టుకున్నాను ఈ కూర వేసుకున్నాను పులుసు వేసుకున్నాను అన్నం వేసుకోవాలంటే నేను లేచి అక్కడ గెరిటే దాంట్లో లేదు గెరిట ఒకదాన్ని సంపాదించి అక్కడ ఎక్కడో సమీపంలో ఉంది గరిట సంపాదించి ఇలా వంగుని ఆ మూత తీసి దానికి ఒక మూత ఉంది అది గమ్ముని రావట్లేదు ఒకటా మోహవాటానికి ఇట్ యాడ్స్ టు ది ప్రాబ్లమ్ సో ఆ మూత తీసి దాంట్లో గుచ్చి తీసుకురావటంలో నాకు ఎంతో సిగ్గి అనిపించి ఇంకా రెండోసారి నేను వేసుకోలేదు మొదటిసారి ఎంత వస్తే సంతృప్తి ఓన్లీ లెస్ క్యాలరీస్ పర్ టుడే అని ఆ రకంగా సో అలాగే ఉండకూడదు అది మధ్యవది అంత ఇంకా వస్తుంది ఎదుర అది మధ్య మనం అలా మధ్యమ వృత్తి అంటే మధ్య రకం ఉపచారంతో ప్రేమతోటి వడ్డిస్తే మనకు కూడా అలాగే వస్తుంది మధ్యమేనా ఉపచారేణ తర్వాత ఏతద్వా అంతతో నగు రాద్ధం అంతతో స్మ అన్నగుం రాధ్యతే భాష్యం తథ అంతత అంతే వయసి కొంచెం పెద్ద వయస్సు ఉంటుంది పెద్ద వయస్సు వచ్చేసింది ఇంక మేము వండుకోలేకపోతున్నాం అనకూడదు ఏదో కొంచెం లేని ఓపికైనా తెచ్చుకుని ఏదో కష్టపడి వండి రెండు మెతుకులు వడ్డిస్తే అదే ఒక శోభ పెద్ద వయస్సులో కూడా అలా చేసినట్లయితే మనకి పెద్ద వయస్సులో అటువంటి ఆధారము అన్నము కూడా మనకి లభిస్తుంది అది వయస్సుకు సంబంధించి ఇంకా ఉపచారము జఘన్యేనా ఉపచారేణ పరిభవేనా అది అంతా అంటే జఘన్య కనిష్టాన అర్థం అన్నిటికంటే తక్కువ అంటే అర్థం ఏంటంటే ఆ పెట్టి అన్నంలో కొంచెం అవమానాన్ని కూడా మిళాయించి ఇంక మీరు మళ్ళీ మన పంపక చేయాలి అన్నట్లుగా కొంచెం ఆ బాడీ లాంగ్వేజో ఏదో పెట్టి అలాగా ఒడ్డించేప్పుడు కొంచెం కసురుకుని ఒడ్డించి అలా చేసినట్లయితే అప్పుడు వాడేందుకుంటాడో అన్నాను ఏదో కాముగా తినేసి లేచక్క కానీ వాళ్ళకి కూడా అటువంటి విధంగానే లభిస్తుంది తథైవా అస్మైరాధ్యతే సంసిద్ధ్యన్నం కాబట్టి మీరు ఏ ఏ వయస్సులో అన్నాన్ని దానం చేస్తారో ఆయా వయస్సులలో అన్నము లభిస్తుంది కనుక అన్ని వయస్సుల్లోనూ దానం చేయాలి తాత్పర్యం ఉత్తమంగా చేస్తే ఉత్తమంగా లభిస్తుంది మధ్యమైతే మధ్యము అంతమం అయితే అంతమము కాబట్టి ఉత్తమంగానే చేయాలి కనీసం మధ్యమంగా చేయాలి కానీ అంత కనీ అంతంగా అంటే జఘన్యంగా తక్కువ పద్ధతిలో ఎప్పుడూ చేయకూడదు అయిపోయాయి ఇంకా అన్నం గురించి చెప్పిన తర్వాత ఉపాసనలు యేం వేద వేదా యేద యన్న యథోక్తం వేదా వేద తద్దాన ఫలం తథోక్తం ఫలముపనమతే అక్కడికి ఆ ప్రకరణం ఆఖరు యేద ఎవడైతే ఈ విధంగా తెలుసుకున్నాడో అంటే యహా ఏవం ఈ విధంగా అన్నస్య మాహాత్మ్యం అన్నము యొక్క మహిమని తెలుసుకున్నాడు పైనంతా చెప్పాం కదా అన్నాన్ని ఇచ్చే పద్ధతిని గురించి తెలుసుకున్నాడు యథోక్తం తద్ధానస్య ఫలం అన్నాన్ని దానం చేసినట్లయితే వచ్చే ఫలాన్ని గురించి తెలుసుకున్నాడు అలా ఎవడైతే తెలుసుకుని తగ్గట్టుగా ఆచరిస్తాడో తస్య యథోక్తం ఫలం ఉపనమతే వాడికి అటువంటి ఫలమే తప్పకుండా లభిస్తుంది కాబట్టి ఆ మనము ఉపాసన అన్నం విషయంలో వ్యవస్థని తెలుసుకోవాలి అనే అన్నదాన మహిమ అంచేతనే నేను గమనించాను పూజ్య స్వామీజీ కూడా చాలాసార్లు చెప్పారు మొత్తం ఈ ప్రపంచంలో ఇన్ని మానవ సముదాయాలు ఉన్నాయి కానీ హిందూ సమాజంలో అన్నదానం ఉన్నంత భారతదేశంలో అన్నదానం ఉన్నంత ఎక్కడా ఏ ప్ర ఎక్కడా ఉంది ఇక్కడ ఎంతెంత అన్నదానాలు ఉన్నాయి ఇంకే ఓవైపుని కష్టాలున్నా అన్నదానం అలా చేసుకునే ఉంటారు వరదలు వస్తే అన్నదానం ఏదైనా యాక్సి మొన్న రైలు యాక్సిడెంట్ అయితే వాళ్ళందరికీ అన్నదానం చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళేం ధనవంతులై ఉన్నానా ఆ బేద ప్రజలే ఏదో అన్నం ఉండేసి అలాగే ఎక్కడైనా ఇంత కష్టం వస్తే అన్నదానం చేస్తారు సుఖం వస్తే అన్నదాని గణపతి నవరాత్రుల పేరు చెప్పి అన్నదానాలు ఏదో అలాగే భండారాలు బేదలకు అన్నదానం మీరు దాంట్లో ప్రవేశిస్తే తెలుస్తుంది చాలామంది ఇక్కడ నాంపల్లిలో ప్రతి శనివారం వాళ్ళంత అన్నదానం జరుగుతూ ఉంటుంది నేను వెళ్ళి చూసి వచ్చాను ఈ విధంగా ఇంకా హృషికేశ్ అయితే చెప్పనట్లేదు ఉత్తర కాశీ అటువంటి చోట కావాల్సినంత అన్నదానం తిరుపతిలో రోజు గోల్డ్ అన్నదానం భద్రాచలంలో ఏ పేరు చెప్పైనా మంచి అయినా అన్నదాన్ని పెడతారు చెడు అయినా చేస్తారు ఇంత అన్నదానం ప్రపంచంలో ఎక్కడా ఉండదు మన్హాటన్లో ఈ హోమ్లెస్ పీపుల్కి వాళ్ళు అన్నం పెడతారు చర్చిలో మన్హాటన్ మొత్తం న్యూయార్క్ నగరానికి ఒక చర్చిలో పెడతారు ఎంత నగరం అది వరల్డ్స్ ఫైనాన్షియల్ క్యాపిటల్ రోజుకు వంద మందికి పెడతారు అది న్యూయార్క్ అన్నదానంలో హయెస్ట్ అది ఇంకా ఏవో చిన్న చిన్న చిత్తగా ఏవైనా ఉండొచ్చు అన్నీ కలిపి రెండు వెయ్యి కూడా రెండు వందలకి కూడా పెట్టరు అది అది కూడా లైన్లో వస్తారో ఏవో ఇలా వడ్డించి ప్లాస్టిక్ పల్లెల్లో నేను చూశాను అదింటా ఏదో పెడతాను అది కూడా చర్చిలో ఉన్నాయని ఏదో చేస్తూ ఉంటాడు అది గొప్ప అన్నదానం అమెరికాలో న్యూయార్క్ అలాంటి అన్నదానాలతో వెయ్యి రెట్ల అన్నదానం ఒక చిన్న నగరంలో ఉంటుంది భారతదేశం ఈ అన్నదానం అహింస చాలా ఇంకో ఇటువంటి వాక్యాలు అవి మన నర నరాల్లో జీర్ణించి అలా వర్క్ చేస్తూ ఉంటాయి అంటే దిస్ ఈజ్ హౌ దట్ గ్లోరీ గ్లోరీ ఈజ్ అండ్రస్టూ ఓకే ఇంక నెక్స్ట్ ప్రకరణం భాష్యం ఇదానీ బ్రహ్మణ ఉపాసనా ప్రకార ఉచ్యతే ఇంకా అన్నం అయిపోయిందండి ఇప్పుడు పరబ్రహ్మ యొక్క ఉపాసన పరబ్రహ్మ జ్ఞానం కలగాలి అంటే పరబ్రహ్మను ఉపాసన చేస్తూ ఉండాలి ఈశ్వర ఉపాసన ఈశ్వరుని ఎప్పుడో పొద్దున్నో పావు గంట సాయంకాలం పావు గంట అలాగ ఫిక్స్ చేసేయకూడదు జీవితంలో ప్రతి భాగంలోనూ ప్రతి అంశంలోనూ కాలంలో ప్రతి క్షణంలోనూ ఈశ్వరుణ్ణి తీసుకురావాలి జీవితంలో ఈశ్వరుడు ఎంత అధికంగా ఉంటే ఆ జీవితం అంత ఎక్కువ సుఖాన్ని పొందుతుంది అంత సార్థకత లభిస్తుంది జీ ఈశ్వరుడు ఎంత తక్కువ ఉంటే ఆ జీవితం అంత వ్యర్థమైపోతూ ఉంటుంది కాబట్టి ఈశ్వర భావనతోటి నిండి ఉండాలి జీవితం దానికోసము నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను ప్రతి అంశంలోనూ ప్రతి స్థానంలో ప్రతి దేశంలో స్థానం అంటే దేశం దేశంలో వేరువేరు స్థానాలలో కాలంలో వేరువేరు పాయింట్స్లో వస్తువులలో వేరువేరు వస్తువులలో ఈశ్వరుని భావనకి అనురూపంగా మనకు ఉపాసనలు ఉంటాయి విభూతి యోగం అంటే అదే ఎవో చోట్ల ఇది ఈశ్వరుడు ఇది ఈశ్వరుడు ఇది ఈశ్వరుడు సర్వత్రాలాగా ఈశ్వర భావన అధ్యాత్మం అధిభూతం ఉంటుంది అధి దైవం ఉంటుంది మూడు స్థానాలలో ఈశ్వర భావన ఎప్పటికీ మనం చేస్తూ ఉండాలి ఏవో కొన్ని ఉపాసనలు ఇక్కడ వస్తున్నాయి బ్రహ్మణ ఉపాసనా ప్రకార ఉచ్యతే బ్రహ్మ యొక్క బ్రహ్మను ఉపాసన చేసేటువంటి పద్ధతులు కొన్ని చెప్తున్నారు అది అలా తెలుసుకుని అలా భావన చేయటమే ఇప్పుడు ఇంక అంతకంటే చేయాల్సిందే క్షేమ ఇది వాచి క్షేమో నామా పరిరక్షణం అంటే క్షేమ ఇది వాచి ఉపాసీత క్షేమ అనే విధంగా వాక్కునందు ఉపాసన చేయవలను ఎవరిని పరమేశ్వరుణ్ణి బ్రహ్మను ఉపాసన చేయాలి బ్రహ్మని వాక్కులో ఉపాసన చేయాలి వాక్ అంటే తన శరీరంలో భాగంగా ఉన్నది ఇక్కడ బ్రహ్మను ఉపాసన చేయాలి ఎలాగా ఈ వాక్కునందు బ్రహ్మ ఉన్నాడు ఎలా ఉన్నాడు క్షేమ ఇది అంటే క్షేమం రూపంగా ఉన్నాడు ఏమిటండి క్షేమము క్షేమో నామా పరిరక్షణం మనకి ఉన్నదాని మనం నిలబెట్టుకోవడం పేరు క్షేమం మనకి లేని దాన్ని సంపాదించుకోవడం పేరు యోగం యోగక్షేమాలంట యోగక్షేమం వాహామే సో మనకు ఉన్నది మనం దాచు నిలబెట్టుకోవాలండి లేనిది మనం సంపాదించుకోవాలి శరీరంలో ఉన్న ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాలి లేని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మన దగ్గర ఉన్న వస్తువుల్ని మనం భద్రం చేసుకోవాలి లేని వస్తువుల్ని సంపాదించుకోవాలి సో క్షేమము అంటే ఉపాత్త పరిరక్షణం ఉపాత్త అంటే ఇంతకుముందే మనం సంపాదించుకున్న దానిని రక్షించుకుంటా సో అది క్షేమం ఈ క్షేమం రూపంగా పరబ్రహ్మ నా వాక్కునందు మాట మంచి అయితే ఊరు మంచి అని ఒకటి ఉంది మాట మంచిగా ఉంటే దొంగతనం చేయడానికి వచ్చిన వాడు కూడా ఫోన్లో ఈయన దగ్గర ఎందుకు అపహరించారని వెనక్కి వెళ్ళిపోతాడు మాట మంచి మాటలో అంత బలం ఉన్నది కాబట్టి వాక్కునందు పరబ్రహ్మ క్షేమరూపంగా ఉన్నాడు అని మనం భావన చేయటమే అలాగా పరబ్రహ్మ అలా ఉన్నాడండి నా వాక్కులో కాబట్టి నా వాక్కు ఆ పరబ్రహ్మ యొక్క క్షేమ లక్షణాన్ని ప్రతిఫలి ప్రతిబింబించేదిగా ఉండాలి కానీ పరుషంగాను అసత్యయుక్తంగాను ఉండరాదు అని వాక్కునందు ఆ విధంగా ఈశ్వరుణ్ణి మనం భావన చెయ్యాలి బ్రహ్మా వాచి క్షేమరూపేణ ప్రతిష్ఠితం ఇుపాస్యం సో బ్రహ్మ బ్రహ్మ అంటే పరబ్రహ్మ బ్రహ్మగారు పరబ్రహ్మ పరమేశ్వరుడు వాక్కునందు క్షేమరూపంగా ఉన్నాడు నిలిచి ఉన్నాడు అని భావన చేయాలి ఆ వాక్ వాగింద్రియాన్ని అలా మంచి చక్కటి సంస్కారం కలుగుతుంది దానివల్ల యోగక్షేమ ఇది ప్రాణాపానయో యోగ అనుపాత్య ఉపాదానం యోగము అంటే లేనిదాన్ని సంపాదించుకోవడం యోగం అండి అది యోగం క్షేమం అంటే ఉన్నదాన్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు యోగక్షేమాలు కలిపి ప్రాణాపానముల రూపంలో ఉన్నాడు బ్రహ్మ ప్రాణాపానముల ఎందు యో యోగక్షేమ రూపంగా ఉన్నాడు తౌహి యోగక్షేమౌ ప్రాణాపానయోసతో ఏటండి ప్రాణాపానాలకి యోగక్షేమాలకి సంబంధం ఏంటండి అంటే అయ్యో అలా కాదండి ప్రాణాపానయోహ స్వతోహో ప్రాణాపానములు ఉన్నప్పుడే యోగక్షేమాలు ఉంటాయి ప్రాణము ఉంటే గాలిని విడిచుట అపానము ఉంటే గాలిని పీల్చుట ఈ రెండు ఉంటేనే యోగక్షేమాలు ఉంటాయి శరీరం నిలబడుతుంది స్మిత కూడా దాన్ని బట్టి ఉంటాయి ఈ రెండే లేకపోతే ఇంకే ఉంది కాబట్టి యోగక్షేమములు ప్రాణాపానములు ఉన్నప్పుడే ఉంటాయి తథాపి నా ప్రాణాపాన నిమిత్తవేవా అయినప్పటికీ ఇది మన అనుభవంలో ఉంది ఏమిటి ప్రాణాపానములు ఉంటేనే యోగక్షేమాలు ఉంటాయి అయినా కూడా యోగక్షేమాలకి హేతువు ప్రాణాపానం ప్రాణాపానాలు మాత్రం కాదు నా యోగక్షేమాలు నా చేతిలో ఉన్నాయి ఎందుకని నేను గాలి పీల్చుకుంటున్నాను గాలి విడిచిపెడుతున్నాను అంతే పీరియడ్ ఓవర్ దీంట్లో ఇంక దేవుడు ఇదంతా ఎందుకు నేను గాలిని పీలుస్తున్నాను విడిచిపెడుతున్నాను సో నా యోగక్షేమాలు నా చేతిలో ఉన్నాయి ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అలా అనుకోకూడదు అది మరి ఈ ప్రాణాపానాలు ఎక్కడున్నాయండి కింతరిహి బ్రహ్మ నిమిత్త బ్రహ్మ పరమేశ్వరుడు వాయు రూపంగా సర్వత్రా సంచారం చేస్తూ ఉండబట్టి ఆ ప్రాణాపానాలు ఉన్నాయి లేకపోతే ప్రాణాపానాలు మన ఇండివిజువల్ థింగ్స్ అవి మన స్వంతం అది కాదు ఈశ్వరానుగ్రహం వల్లనే ఉన్నాయి కాబట్టి పరమేశ్వరుడు మూలంగానే ప్రాణాపానాలు ఉన్నాయి ప్రాణాపానాలు ఉండబట్టే శరీరం నిలబడింది శరీరం నిలబడబట్టే యోగక్షేమాలు ఉన్నాయి కాబట్టి పరమేశ్వరుడే ప్రాణాపానముల ద్వారా యోగక్షేమ రూపంగా ప్రకటమగుతున్నాడు కాబట్టి నా దగ్గరుండే యోగము క్షేమము సర్వము ఈశ్వరానుగ్రహ నిమిత్త ఈశ్వరానుగ్రహము చేతనే అని భావన చేయమన్నారు అదేంటారు తస్మాత్ బ్రహ్మ యోగక్షేమాత్మన ప్రాణాపానయో ప్రతిష్ఠితమితి ఉపాస్యం కాబట్టి బ్రహ్మ యోగక్షేమ రూపంగా ప్రాణాపానములందు నిలిచి ఉన్నారు అని ఏమి సమస్య కాదు ఒకసారి ప్రాణాపా ప్రాణాయామం చేసుకుంటూ గాలి పీలించి గాలి విడిచిపెట్టి నాకున్న భాగ్యమంతా కూడా ఈ ప్రాణాపానముల రూపంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే అని భావన చేసుకోవాలి అలా ఉపాసన చేయటం అవసరము తరువాత కర్మేతి హస్తయో కర్మణ బ్రహ్మ నిర్వర్త్యవాత్ హస్త కర్మాత్మనా బ్రహ్మ ప్రతిష్ఠితం ఇత్యుపాస్యం నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను చేతులకు ఎత్తే శక్తి ఉన్నది ఈ శక్తి నాది కాదు ఈ చేతులకు ఉండే ఎత్తే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ సర్వవ్యాపకంగా జగత్తంతా కూడా ఒక గొప్ప పరమేశ్వర శక్తి ప్రకటన ఆ శక్తియే ఈ చేతులలో ఎత్తే శక్తిగా ప్రకటమైనది ఈ చేతుల్లో ఉండే శక్తి నేను పెట్టిన శక్తి అది అక్కడికి ఎలా వచ్చింది ఆ ఈశ్వరుడు అంతటా ఉన్నాడు ఈ చేతుల్లో కూడా వచ్చాడు ఆ శక్తి రూపంగా వచ్చింది కాబట్టి చేతుల్లో శక్తి ఏ రూపంగా ఉంది కర్మ కర్మరూపం కర్మేది అంటే కర్మరూపేణ కర్మరూపంగా చేతులలో ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు ఎందుకంటే బ్రహ్మ నిర్వర్తత్వా ఆ పరమేశ్వరుడే సర్వజగద్వ్యాపక శక్తి రూపంగా ఉండి ఈ దేహంలో కూడా ప్రకటమైతేనే ఈ చేతులు పనిచేస్తున్నాయి లేకపోతే ఈ చేతులు పని చేయలేకపోతాయి కాబట్టి ఈ శక్తి రూపంగా బ్రహ్మయే నిలిచి ఉన్నది అని నా చేతులు నా బలం ఈ చేతులలో ఉన్నటువంటి శక్తి కూడా ఈశ్వరుడే అని భావన చేస్తే ఆ ఈశ్వరుని యొక్క శక్తిని ఈశ్వరుడికే సమర్పించడం నాదేదీ లేదు ఈ పువ్వులు ఈశ్వరుడే సృష్టించాడు ఈశ్వరుడు సృష్టించిన పువ్వులు ఈశ్వరుడికి ఈశ్వరుడు ఇచ్చిన శక్తితోటి ఈశ్వరుడిగా ఆ పువ్వులను సమర్పించడం ఈశ్వరుడే ఈశ్వరుడంటే సో ఈ రకంగా చక్కటి శ్లోకాలు ఏవో ఉన్నాయి నాకు పూర్తి సమయానికి గుర్తు శంకరాచార్యులు సౌందర్యలహరులో అంటారు వాచాంస్థుతిరియం తవైవ వాగ్భి వాంస్తితిరియం స్తోత్రం చేశాను ఈ స్తోత్రము వాగ్రూపమైన స్తోత్రం అనే ఆ వాక్కుని ఇచ్చింది నీవే కాబట్టి నీ వాక్కులతో నీకు స్తోత్రం చేశాను ఇంట్లో నాది నా పెట్టుబడే ఏం లేదు అంతా దేవుడు పెట్టుబడే అని కర్మేతి హస్తయోహో గతిరితి పాదయోహో పాదముల ఎందు గమనశక్తి ఉన్నది అది నాది అనుకోకూడదు అది ఈశ్వరుడు ఈ పాదములలో గమనశక్తి రూపంగా ప్రకటమవుతున్నాడు కాబట్టి ఈ శక్తిని వినియోగించి నేను ఈశ్వరారాధన చేసుకోవాలి ఈ ప్రదక్షిణం అన్నది అక్కడి పాదముల ఎందుండే శక్తి ఈశ్వరుడిచ్చినది కనుక ఈశ్వరుడుకు దాన్ని సమర్పించాలి అనే భావన నుంచి ప్రదక్షిణ వచ్చింది అయితే ఎందుకంటే ప్రదక్షిణం చేయడం ఎందుకండి అంటే జిస్ఈస్ ఆఫ్ ఇటీస్ పుష్పాలను సమర్పించడం అనే భావన ఈ విధంగా వచ్చింది కాబట్టి ధర్మంగా సమాజ కళ్యాణం కోసం మనం కృషి చేసినట్లయితే ఆ ఈశ్వర శక్తిని ఈశ్వరుడికి సమర్పించినట్టు అవుతుంది అలా భావన చేయాలి పాదాల్లో ఉండే శక్తి ఈశ్వర అనుగ్రహము అని చేయాలి విముక్తి రితిపాయ దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉపాసన ఇది ఈ లీవర్ ఉంది లీవర్కి శరీరంలో ఉండే మాలిన్యాలన్నింటినీ కూడా క్లీన్ చేసి విసర్జన చేసేటువంటి శక్తి లీవర్కి ఉండదు ఎక్స్క్రియేటరీ సిస్టమ్స్ ఆ సిస్టమ్స్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆ సిస్టమ్స్లో ఒక ఇంత తేడా వచ్చిందంటే పెర్సన్ను తీసుకెళ్లి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలి అండర్ నేను ఎవరినో అడిగిన డాక్టర్స్ని మోస్ట్ ఆఫ్ ది డెత్స్ మెజారిటీ ఆఫ్ డెత్స్ హ్యాపెన్ బికాజ్ ద ఎక్స్క్రియేటరీ సిస్టమ్స్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ మాల్ ఫంక్షన్ బాడీ మాల్ ఫంక్షన్ వల్ల మెజారిటీ ఆఫ్ ది డెత్స్ వస్తాయి తర్వాత మనుషులు దుఃఖాన్ని అనుభవిస్తారు శరీర పీడ రోగానికి సంబంధించిన పీడ అది ఈ బాడీ ఈ ఎక్స్కిరేటరీ సిస్టమ్స్ మాల్ ఫంక్షన్ వల్ల యూరాలజీ నెఫ్రాలజీ టు మై గుడ్నెస్ హ్యూజ్ డిపార్ట్మెంట్స్ అవి పెద్ద పెద్ద స్పెషలైజేషన్స్ ఆ వ్యాధులతోటి మనుషులు బాధపడుతూ ఉంటారు అవి ఏమీ మనకు లేవు మనం ఆరోగ్యంగా ఉన్నాం వాటి గురించి అసలు మనం ఊహ కూడా చేయనక్కర్లేకుండా లివరు స్ప్లీను అవన్నీ ఫంక్షన్ చేసేస్తూనే ఉన్నాయి అదంతా కూడా ఆ ఈశ్వరుని అనుగ్రహమే ఈశ్వరుడే లివర్లో మీకు రోజున చెప్పాను లివర్ యొక్క ఇంటెలిజెన్స్ చాలా గొప్ప ఇంటెలిజెన్స్ అది ఇంప్యూరిటీస్ నల్ల ఏరి ఏరి సెపరేట్ చేసి లివరు కిడ్నీ కిడ్నీ దట్ ఈజ్ వాట్ ఐ మీన్ కిడ్నీ అవో చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్స్క్రీటరీ ఫంక్షన్స్ లివర్ కిడ్నీ ఎట్సెట్రా ఎట్సెట్రా ఈజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఈశ్వర హూ ఈజ్ ఫర్ మే మేకింగ్ దమ్ ఫంక్షన్ చేతులు కాళ్ళు అంటే ఇంకా నేను ఏదో చేస్తున్నాను ఒక ఫీలింగ్ ఉంటుంది కిడ్నీ లివరు మనం ఏం చేస్తున్నామండి అవి ఫంక్షన్ చేస్తున్నంతసేపు అవి ఉన్నాయని కూడా తెలుసు నా ఒకళ్ళు కిడ్నీ ఉందనే సంగతి నాకు నిలిడాదే తెలిసింది అంతవరకు నాకు కిడ్నీ ఒకటి ఉందని నాకు తెలియదు అది ఫంక్షన్ చేయడం మానేసిన తర్వాతనే కిడ్నీ ఉందనే సంగతి తెలుస్తుంది అంతవరకు కిడ్నీ ఉందనే సంగతి కూడా తెలియదు ఆ కిడ్నీ కూడా ఎలాంటిదంటే త్రీ ఫోర్త్ ఫంక్షన్ పాడైపోయే వరకు అది ప్రొటెస్ట్ కూడా చేయదు అలా వర్క్ చేసుకునే ఉంటుంది ఒక కిడ్నీ ఉంటే చాలు శరీరాన్ని అంతనే అది చక్క చక్క పరమేశ్వరుడు రెండు కిడ్నీలు వచ్చాడు ఒకటి కొంచెం తేడా వచ్చినా రెండోది సెపరేట్ పనిచేస్తూ ఉంటుంది వీడు ఆరోగ్యం మంచం పట్టక్కర్లేదు మంచం పట్టేస్తా మంచం పట్టలో ఉంటే ఇంక ఇటు తిరిగే శక్తి ఉండదు అంతటి భాగ్యం మనకి ఆరోగ్యం వచ్చింది అంటే అది ఈశ్వరుడే ఇచ్చేతా మానుషీ మనుష్యేషు భవా మానుష్య సమాజ్ఞా ఇంతవరకు చెప్పిన ఉన్నాయి చూడండి ఇవి మానుషీ సమాజ్ఞా అంటే మానుషీ అంటే ద్వితీయ బహువచనం గౌరీ అన్నట్టుగా కానీ వాస్తవంలో ప్రథమ బహువచనమే ఉండాలి ద్వితీయ ఇక్కడ ద్వితీయ కాదు కాబట్టి మానుషి అంటే మానుష్య అని అర్థం ప్రథమా కింద అంటే అధ్యాత్మం అని తన దేహానికి సంబంధించినటువంటి ఉపాసనలు సమాజ్ఞ అంటే ఉపాసనలోని అర్థం అదే ఆధ్యాత్మిక సమాజ్ఞా జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఉపాసనాన్ని ఇత్య ఇవి సమాజ్ఞా ఎటువంటి సమాజ్ఞలు ఆధ్యాత్మిక సమాజ్ఞలు దేహమునకు సంబంధించిన ఈ క్షేత్రమునకు సంబంధించిన సమాజ్ఞలు ఎటువంటి సమాజ్ఞా అంటే ఏమిటండి జ్ఞానర్థం ఆ జ్ఞాన శబ్దానికి జ్ఞానం ఉంది కదా దానికి జ్ఞానం జ్ఞానమంటే ఆత్మజ్ఞానం సచ్చిదానంద ఆత్మ అది కాదు ఇక్కడ విజ్ఞానాలు విశేషజ్ఞానాలు విశేష అది నిర్గుణజజ్ఞానం నిర్విశేషజ్ఞానం ఇది సవిశేషజ్ఞానం అంటే ఉపాసనము అని అర్థం జ్ఞానశబ్దానికి ఉపాసన అని అర్థం ఉంది ఆ కాంతిని బట్టి అథ దైవీ అథ అనంతరం దైవీ దైవ దేవేషు భవా సమాజ్ఞా ఉచ్యే అథ అంటే మానుషీ సమాజ్ఞ అయ్యాయి ఆధ్యాత్మిక ఉపాసనలు పూర్తయ్యాయి ఇప్పుడు దైవీ ఉపాసనలు అంటే అధిదైవం అంటే ప్రతి భూతమునందు అధిష్టాన దేవత ఒకటి ఉంటుంది ఆ దేవతని ఉద్దేశించి ఉపాసన సూర్యుడు అంటే అది ఒక మండే గోళము అధిభూతం ఆ మండేగోళానికి సూర్యభగవానుడు దేవత అధిదైవం సో అధి దైవంలోనే అధిభూతం ఇమిడి ఉంటుంది సో అధిదైవ ఉపాసనలు ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ దైవీ ద్వితీయ భోజనం ఏమిటి దైవ్య ప్రథమ భోజనం కింద అంటే దేవేషు భవా దేవతలు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు మొదలైన దేవతలు అన్నీ దేవతలనండి కొండలు నదులు అన్ని దేవతలే ఆ దేవతలకు సంబంధించినటువంటి ఉపాసనలు దైవీ అంటే అంటే ఉపాసనలు చెప్పబడుచున్నవి అని అర్థం వచ్చి అంతే ఎలాగా తృప్తి రితివృష్టౌ అది వర్షము చూసిన వెంటనే ఈ వర్షమునందు ఆ పరమేశ్వరుడు తృప్తి రూపంగా ఉన్నాడు అని భావన చేయాలి వర్షాన్ని చూసి విసుక్కోకూడదు అయ్యో సినిమాకి వెళ్దామంటే వర్షం వచ్చిందని చికాకు పడకూడదు వర్షాన్ని చూసి మన పెర్సనల్ ఇబ్బంది ఎలా ఉన్నా ఈ వర్షము తృప్తి సకల ప్రాణులకు తృప్తి కలుగుతుంది వర్షం కలిగితే గిడ్డిపోచ కూడా టక్కుమని లేచి నిలబడుతుంది వర్షం పడేపటికి అంత తృప్తి దాంట్లో ఉన్నది పశుపక్ష్యాతులు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాయి మానవులకి చెప్పనే అక్కర్లేదు మానవులు వర్షం పడకపోతే వర్షం పడిందనుకోలే పడితే ఎక్కువైందనుకోలే అన్నింటికీ సమస్య సో అలా ఉండకూడదు ఎప్పుడు కూడా వర్షము దాన్ని తృప్తి ఈశ్వరుడు ఈ వర్షమునందు తృప్తి రూపంగా ఉన్నాడు సకల ప్రాణుల తృప్తి దీని ఎందు ఆధారపడి ఉన్నది అని ఆ వర్షదేవత రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు అని భావన చేయాలి వృష్టే హే అదిద్వారేణా తృప్తిహేతువాత్ బ్రహ్మవ తృప్త్యాత్మన వృష్టౌ వ్యవస్థితం నిత్యుపాస్యం వృష్టి అన్నము మూలకంగా అన్నము తర్వాత ఇత పంటలు గడ్డి మొదలైనవి పశువులు తినడానికి వీటి మూలంగా తృప్తిని కలిగిస్తూ ఉంటుంది వృష్టి మనకు కడుపు నిండింది అంటే అది వర్షం వల్ల అది కడుపు నిండింది అన్నం ద్వారా ఆ విధంగా పరమేశ్వరుడే ఆ రూపంగా ఈ వర్షంలో నిలిచి ఉన్నాడు అని మనం ఉపాసన చేయాలి తథా అన్యషు తేన తేనాత్మన బ్రహ్మైవోపాస్యం సో ఇప్పుడు ఎలాగైతే వృష్టిని చూసి వర్షాన్ని చూసి తృప్తి రూపంగా బ్రహ్మ ఉన్నాడు అని భావన చేశారో అలాగే తర్వాత చెప్పబోయే వాటియందు కూడా ఒక్కొక్క దాని ఒక్కొక్క రూపంగా అన్యషు ఇతరమునైన మాట ఎందు తేన తేన ఆత్మన ఆయా రూపాలుగా రూపములలో బ్రహ్మయ్య పరబ్రహ్మయ్య పరమేశ్వరుడే ఉన్నాడు అని మీరు ఉపాసన చెయ్యండి ఎలాగా తథా బలరూపేణ విద్యుతి మెరుపును చూసిన వెంటనే అమ్మ ఎంత బలం రాదు ఎంత ఎనర్జీ మెరుపు కొన్ని కోట్ల మెగావాట్స్ ఎనర్జీ ఉంది దాంట్లో అంత ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీని లెక్కవేయటం కూడా కష్టం ఆ బలరూప ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఆ బలరూపంగా మెరుపునందు ప్రకటన మెరుపు కనుక చెట్టును కొట్టిందంటే చెట్టు మారిపోతుంది ఇది ఏం కాబట్టి బలరూపంగా విద్యుత్తునందు పరమేశ్వరుడే ఉన్నాడు అని ఉపాసన చేయాలి శోరూపేణ పశుషు ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడండి లోకంలో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఎందుకండి ఆయనకు ఆ పేరు ప్రఖ్యాతులు ఎక్కడి నుంచి వచ్చాయంటే బాగా వెల్దీ మ్యాన్ అండి దాన ధర్మాలు కాబట్టి పేరు ప్రఖ్యాతలు ఆ దాన ధర్మాలు నుంచి చేసేడండి డబ్బు ఉంది ఎక్కడి నుంచి డబ్బు క్యాటిల్ వెల్త్ సో క్యాటిల్ వెల్త్ ఉంటే దాని నుంచి దానాలు అక్కడి నుంచి పేరు ప్రఖ్యాతులు పుణ్యము ఆ క్యాటిల్ వెల్త్ రూపంగా పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి పశువులలో క్యాటిల్ వెల్త్ నుండు యశోరూపంగా కీర్తి రూపంగా పేరు ప్రఖ్యాతుల రూపంగా ఈశ్వరుడు ప్రకటనగుతున్నాడు యాజ్ డబ్ల్యూ బుష్ అంటే హీ హ్యాస్ ఎ రాంచ్ టెన్ ఏకర్స్ రాంచ్ ఉంది దట్ ఈజ్ హీజ్ మెయిన్ స్ట్రెంగ్త్ అప్పుడప్పుడు ఆయన రాంచికి వెళ్ళొస్తూ ఉంటాడు ఆ రాంచిన ఫోటోగ్రాఫర్ వాళ్ళు చూపిస్తారు అబ్బో ఆయన రాంచ్ అని చాలా సో ఆ విధంగా ఆయన యశస్సుకి సరే ప్రెసిడెంట్ మొన్నయ్యాడు అంతకుముందు ప్రారంభం నుంచి కూడా యశస్సుకి ఆ రాంచ్ ఇది ఆ విధంగా నేను గమనించా అక్కడ ఉండే న్యూస్ని బట్టి సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతిష్టా హేతువు ఉంటుంది ఆ విధంగా పశుసంపద ప్రతిష్టా హేతువుగా ఉన్న సందర్భాల్లో పరమేశ్వరుడే కీర్తి రూపంగా ఈ పశువులు ఉన్నాడు జ్యోతి రూపేణ నక్షత్రు నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రము ఒక మండే గోళం అది ఎంత పెద్దది అంటే మీరు ఊహ కూడా చేయలేరు సో జగత్తంతా కూడా ఈ శక్తి ఎనర్జీ అంతా కూడా నక్షత్రాల్లోనే ఉంది అది లూమినస్ బాడీస్ ఆ విధంగా ఆ లూమినాసిటీ సర్వ వ్యాపకమైనటువంటి ఆ జ్యోతిష్ కూడా నక్షత్రాలలో ఉన్నది ఆ రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు నక్షత్రాలు వాటంతావి మండిపోతున్నాయనుకోకూడదు వాటిని ఆ విధంగా మండిస్తూ ఆ శక్తి రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు ప్రజాతిరమృతమానంద ఇుపస్థే ఇది ఒక్కటి అధ్యాత్మం ఇంతదాకా అధి దైవం అయింది ఇది ఒక్కటి అధ్యాత్మం అంటే ఏదో ఈ ఒకటి దారి తప్పి ఇటు వచ్చిందంటారు చూడండి అలాంటి వాక్యం ఇది అధ్యాత్మంలో చెప్పాల్సింది అధిదైవంలో పడింది అయిన ఆ అధ్యయన పరంపర అలా ఉంది మనం అధ్యాత్మధిదైవం గుర్తిస్తాం కాబట్టి నేను పాయింట్అవుట్ చేశాను ప్రజాతి అమృతం అమృతత్వ ప్రాప్తి పుత్రేణా రుణ విమోక్షద్వారేణా ప్రజాతి అంటే సంతానం అండి ఈ సంతానానికి అమృతం అని పేరు పెట్టారు అదేమిటండి సంతానం అమృతం ఎలా అవుతుందంటే సంతానం కొంతకాలం జీవించి నిష్క్రమించి సంతా అందరితో పాటు సంతానం కూడా పోతారు వీళ్ళు ముందు పోతారు తర్వాత సంతానం పోతారు ఆల్ దట్ ఈస్ దేర్ కానీ సంతానం ఉన్నట్లయితే అది పితృ రుణాన్ని తీర్చిన వాడు ఉంటాడు మానవునికి మూడు రుణాలు ఉన్నాయి ఇది ఒక పర్టికులర్ దృష్టికోణంలో చెప్పిన మాట దేవ రుణము మీరు హోమవతి చేసి దేవతలకి హవిస్సునిస్తే ఆ రుణం తీరుతుంది ఋషి రుణము మీరు వేదాధ్యయనము శాస్త్రాలని అధ్యయనం చేస్తే ఋషి రుణం తీరుతుంది ఆ తర్వాత పితృ రుణము తల్లిదండ్రులు వాళ్ళు కాపురం చేస్తే మనం జన్మించాం అలాగే వీడు కూడా వివాహం చేసుకుని మళ్ళీ భార్యతో కలిసి సంతానం కలుగుతుంది సో ఆ విధంగా ఈ పితృణము తీరుతుంది కాబట్టి పితృ రుణం తీరడమే అమృతత్వం అక్కడ అంతే వ్యవస్థ సంతానం కలిగింది పితృణం తీరింది అదే అమృతత్వం కాబట్టి ఈ అమృతత్వం ఎక్కడ ఉన్నది ఇట్ ఈస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది ది ది ప్రొడక్టివ్ ఆర్గన్స్ సో జననేంద్రియములతో వ్యవస్థితమై ఉన్నది कबटी सूपमन अमृतत्व जनने आ रूप ईश्वर उजाति अमृत आनंद सुखमीतर्वस्थ नि ब्रह्मत्मना उपस्थे प्रतिष्ठ సో ఈ జన ఉపస్థ అంటే జననేంద్రియం జననేంద్రియము నుండే సుఖరూపంగా ఆనందరూపంగా తర్వాత సంతాన రూపంగా కూడా ఆ పరమబ్రహ్మయే ఉన్నాడు అని నిలిచి ఉన్నాడు అనే విధంగా మనం ఉపాసన చేయాలి అక్కడిగా ఉపాసనలా ఇంకొక్క ఉపాసన ఉన్నది సర్వమిత్యాకాశే సర్వం హీ ఆకాశే ప్రతిష్ఠితం అంత సర్వము ఈ నక్షత్రాలు గోళాలు గెలాక్సీలు పదార్థాలు చిన్న పెద్ద అణువు నుంచి మహత్తు దాకా సర్వము ఆకాశములో ప్రతిష్ఠితమై ఉన్నది కదా ఈ ఆకాశమే బ్రహ్మ అత్యర్వమాకాశే తత్ బ్రహ్మైవ విత్పాస్యం సో బ్రహ్మ ఆకాశంలో ఉన్నాడండి బ్రహ్మ ఆయా స్థానాల్లో ఉన్నాడు కదా బ్రహ్మ వృష్టిలో ఉన్నాడు ఎలా ఉన్నాడు తృప్తి రూపంగా ఉన్నాడు బ్రహ్మ పశువుల్లో ఉన్నాడు ఎలాగా కీర్తి రూపంగా బ్రహ్మ ఆకాశంలో ఉన్నాడు ఎలాగా సర్వరూపంగా సర్వం కల్విదం బ్రహ్మ కాబట్టి ఈ సమస్తము ఆకాశమునందు ఉంటోంది ఆ సమస్తం రూపంగా ఆకాశంలో బ్రహ్మే ఉన్నాడు ఆకాశంలో బ్రహ్మ ఉన్నాడు సరే ఈ ఆకాశానికి బ్రహ్మకి సంబంధం ఏమిటి ఆకాశమే బ్రహ్మ తచ్చాకాశం బ్రహ్మైవ ఆకాశం బ్రహ్మేనండి బ్రహ్మాత్మనుండేగా ఆకాశం పుట్టింది ఆకాశరూపంగా బ్రహ్మయే ప్రకటమైనడు గ్రావిటేషన్ రూపంగా పరమేశ్వరుడే ప్రకటమయ్యాడు ఆకాశం ఉంటే గ్రావిటేషన్ ఎనివే తస్మాత్ తత్సర్వస్య ప్రతిష్ట కాబట్టి ఈ ఆకాశము సర్వమునకు ప్రతిష్టగా ఉన్నది సో ఆకాశంలో ఉండే సర్వము బ్రహ్మ యొక్క ప్రకట రూపమే మేనిఫెస్టేషన్ ఆ విధంగా బ్రహ్మ తనే ఆకాశరూపంగా ప్రకటమై ఆకాశంలో ఉండే సకల పదార్థముల రూపంగా కూడా తానే ప్రకటమై ఉన్నాడు అని ఉపాసన చేయాలి సో తరువాత ఓకే ఇది ఇసక పాత్ర అంటారు దీన్ని ఆ ఇసుక తీస్తూ ఉంటే ఇసక అలా వస్తూ ఉంటుంది అదే అలా ఎండైపోతుంది తత్ప్రతిష్ట ప్రతిష్టావాన్ భవతి తస్మాత్ తత్సర్వస్య ప్రతిష్ట ఇచ్చుపాసి సో ఈ బ్రహ్మయే ఆకాశరూపంగా ఉన్నది ఆకాశము సర్వమునకు ప్రతిష్ట సర్వమును నిలబెట్టి ఉంచేది గ్రావిటేషన్ కీప్స్ ఎవ్రీథింగ్ ఇన్ ట్యాక్ట్ అండ్ స్పేస్ ఈజ్ ది స్పేస్ గ్రావిటేషన్ అయితే స్పేస్ నథింగ్ బట్ గ్రావిటేషన్ కాబట్టి ఈ సర్వమునకు ప్రతిష్ట ఈ ఆకాశమే అది కూడా బ్రహ్మే అని ఉపాసన చేయాలి అలా ఉపాసన చేస్తే వీడికి ఫలం ఏమిటి మీరు ఏ రూపంగా ఉపాసన చేస్తే అదే ఫలం ప్రతిష్ట రూపంగా ఉపాసన చేస్తే ప్రతిష్ట వస్తుంది ప్రతిష్టా గుణోపాసనాత్ ప్రతిష్టావాన్ ఏ గుణాన్ని ఉపాసన చేస్తే ఆ గుణం లభిస్తుంది మీరు ప్రతిష్టను ఉపాసన చేస్తే ప్రతిష్ట లభిస్తుంది అన్నం ఉపాసన చేస్తే అన్నం కాబట్టి ఉపాసన చేసే ముందు కొంచెం ఆలోచించుకోవాలి యోగ్యమైన ఉపాసన చేయాలి అని ఇన్ని రకాల ఉపాసనలు మనం ఇక్కడ చెప్పడం జరుగుతోంది ఏం సర్వేశ్వతి ఏ ఉపాసన చేస్తే ఆ ఫలము వస్తును అనే మాట అన్ని ఉపాసనలకి వర్తిస్తుంది ఎత్ర అధిగతం ఫలం తత్ బ్రహ్మైవ మీకు లభించిన ఫలం ఒక ఉపాసన చేశారు ఓ ఫలం వచ్చింది ఆ ఫలం కూడా బ్రహ్మేనండి మళ్ళీ ఫలం బ్రహ్మ భిన్నంగా ఎందుకుంటుంది సర్వము బ్రహ్మ అయితే ఫలం కూడా బ్రహ్మే సో ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి తదుపాసనాత్ తద్వాన్ ఇది ద్రష్టవ్యం హీరో సంగతిని గమనించాలి ద్రష్టవ్యం తదుపాసనా తద్వాన్ బతి యూ కాంటెంపలేట్ అపాన్ దట్ యూ గెయిన్ దట్ దట్ కెన్ బి ఎని అని శృతి కూడా ఇంకో శృతి కూడా అలాగే చెప్తోంది శృత్యంతరాచ్య మరో వేదవాక్యం కూడా ఇలాగే చెప్పింది ఏమని తాయోపాసతే దేవభవతి ఇది మీరు ఆ పరమేశ్వరుణ్ణి ఏ రూపంగా ఉపాసన చేస్తారో తమ్మంటే బ్రహ్మ ఏ రూపంగా ఉపాసన చేస్తే మీకు ఆ రూపంగానే ఆయన సాక్షాత్కరిస్తాడు అనుగ్రహిస్తాడు మీరు ధన రూపంగా ఉపాసన చేస్తే ధనం వచ్చే బిజినెస్ మ్యాన్ విద్యారూపంగా ఉపాసన చేస్తే విద్య వచ్చే వి విద్యార్థి సో కీర్తి రూపంగా ఉపాసన చేస్తే కీర్తి లభించింది కీర్తి కా కాముకుడైన ఉపాసకుడు ఈ విధంగా మీరు జ్ఞాన రూపంగా ఉపాసన చేస్తే జ్ఞానం బలం రూపంగా ఉపాసన చేస్తే బలం సో ఏ ఉపాసన చేస్తే అదే లభిస్తుంది ఈశ్వరం ఇన్ని రకాలుగా ఉపాసన చేయొచ్చు ఉపాసనలో భేదమే కానీ ఉపాసనలో భేదం ఉండదు ఇదంతా కూడా మనం గమనించాలి తండే ఆ పరబ్రహ్మ మహహ ఇట్ ఈస్ ఆల్ బిగ్ ఆల్త్ వేడింగ్ చాలా గొప్పదండి ఈశ్వరుడు అంటే అలా ఉపాసన చేయాలి చేస్తే ఏమవుతుంది ఆ మహత్వగుణమే మనకి లభిస్తుంది మహహ మహత్వగుణవత్ తదుపాసీత మహహ